ీా శ్రీ మహాగణాధిపతాశివసార శంకరాచార్యమే గురు పరంపరాయ నమస్కృత్యమై నరోం దీం సరస్వతీం వ్యాసం తోజయముదీరేస్వ ముప్ప శ్లోకం పూజాము ముప్పటి నిమిత్త పశ్యామి విపరీత శ్రేయోను పశ్యామిస్వజనమాహవే కేశవ అని సంబోధన భగవద్గీతలో అనేక రకాల సంబోధనలు వస్తాయి ఈ సంబోధనల మీద రీసెర్చ్ కూడా చేసిన వాళ్ళు లేకపోలేదు వీళ్ళే ఏ ఎన్ని సంబోధనలు ఉన్నాయి ఎలాంటి సంబోధనలు ఉన్నాయి అంటూ దాని మీద ఒక టేబుల్ కూడా తయారు చేసి అలాంటి సందర్భాలు కనపడతాయి తర్వాత మహాత్ములు ఈ సంబోధనలకి వాటిల్లో ఏదో ఒక గంభీరమైన అర్థాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు మీరు ఇదే పేరు పెట్టి విజయాలనుకోవచ్చు అది వేరే సంగతి బట్ ఆ పిలవడంలో కూడా ఇలాగేందుకు పిలవాలి మరోలా పిలవచ్చు కదా అని ప్రశ్న వేసుకుని అలా పిలిచేటంటే ఆ పిలవడంలో ఏదో చిన్న కిటుకు ఉండి ఉండాలి అని ఆ విధంగా భావన చేసి దానికి ఆ సంబోధనకు ఒక స్వారస్యాన్ని అంటే ఒక అందాన్ని చూపించే ప్రయత్నాన్ని మహాత్ములు చేస్తూ ఉంటారు ఇది సహజంగా లక్షణం ఆ సంస్కృత సాహిత్యంలోనే ఉంది లక్షణం అస్టు సో సంబోధన अंदम केश कलवाड़ा अने दर्थ केशवश केश अंटे हेर स्टाइल वे प्रत्येक पाणीनी महर्षि अंदम पद्धति प्रत्यय सो केशवाम केश, केश कलवाड़ा तरह केशी अने राक्षसड़क उ దశమ స్కంభంలో శ్రీకృష్ణ లీలలో భాగంగా వస్తుంది కేశీ అనే రాక్షసుడు ఈ రాక్షసుడు ఈ రాక్షసులు అనేక రూపాల్లో వస్తారు సో గుర్ర ఆకారులో వస్తాడు అని గుర్తు నాకు లీలగా గుర్తు సో భాగవతంలో ఉంది ఆ మొత్తానికి వాట్ ఎవర్ రిఫార్మ్ హీ హాస్ ఆ పేరుతో ఉన్నటువంటి రాక్షసుని కంసుని యొక్క పనుచెరుడు అతను అతను శ్రీకృష్ణుణ్ణి నందగోకులంలో ఉండగా మట్టు పెట్టడం కోసం వస్తాడు వచ్చి శ్రీకృష్ణుని చేతిలో హతమారు హతమవుతాడు సో కేశిని సంహరించిన వాడు కనుక కేశవ అని ఇంకొకటి సో ఇంకో రకంగా కూడా చెప్తారు క ఈష అంటే అదే కా అంటే బ్రహ్మగారు సృష్టికర్త ఈశ అంటే సంహారకర్త అంటే వా అంటే రక్షణ వా అనేది రక్షణ బీజం అది వానే బీజాక్షరాలకి స్పెషల్ మీనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు రా ఉందనుకోండి పృథివీ బీజం అది ఇట్ ఈజ్ ద సింబల్ ఫర్ పృథివీ పంచభూతాల్లో రా అగ్ని బీజం వా అమృత బీజం అమృత బీజం చెప్తాం వం అమృత తత్వాత్మికయ్ అని అలా చెప్తా యా సో ఆ విధంగా అమృతము అంటే రక్షణ కాబట్టి వా అనేది స్థితికి రక్షణకి సూచకము కనుక జగత్తు యొక్క సృష్టి వినాశము ఈశ వా అంటే రక్షణ ఈ మూడు తత్వ మూడు అంశములు కూడా ఒకే పరమేశ్వరుని నిలిచి ఉన్నది కనుక ఆయన కేశవ తస్సు సంబోధనం హే కేశవ సో బట్ మీకు కాంటెక్చువల్ గా చూసుకుంటే శ్రీకృష్ణుని హెయిర్ స్టైల్ చాలా బాగుండబట్టి అతన్నే అందరూ కేశవాన్ని పిలిచేవారు చాలా అందమైన హెయిర్ స్టైల్ సో ఆ విధంగా అక్కడ ఉన్న సందర్భం అది హే కేశవ ఇప్పుడు చూడండి మనిషి శోకంలో కానీ భయంలో కానీ ఉన్నాడంటే వాడికి చుట్టుపక్కల అన్ని శకునాలు కనపడతాయి అన్ని శకునాలు కూడా బ్యాడ్ ఉమెన్సే కనపడతాయి వాడి మనస్థితిని బట్టి ఉంటుంది అదే మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి అన్ని మంచి శకునాలే కనపడతాయి సో వాడి మనస్సును బట్టి ఉంటుంది బయట ఉంది శకునాలు కాదు కొంతమంది అంటారు ఏమన్నా నాకు ఈ కళ వచ్చింది దీని అర్థం ఏమిటంటారు ఏమిటొచ్చింది మీ కళ అంటే మాకు కల్లో మంచిగా మంచిగా ఉన్నట్టుగా కనపడిందండి అంటే మీరు మంచిగా ఆలోచిస్తున్నారని దానికి అర్థం అది దాని అర్థం లేదండి కలలో పాములు అవి కనపడ్డాయి భయం వేసింది అంటే ఆ సరే మీరు జాగ్రత్త అవస్థలో కూడా భయ భయాన్ని పొందే ఆలోచనలు కలిగి ఉన్నారు అని అదే సంగతి కళ అన్నది జాగ్రత్త ఆధారపడి ఉండేటువంటి ఒక పరిస్థితి కళకి ఒక స్వతంత్రమైన సత్తా ఏమీ లేదు జాగ్రత్త ఉండే సంస్కారాలే స్వప్నావస్థలో అవి ఉద్బుద్దమవుతాయి సో కల అంటే అలాగే ఉంటుంది కాబట్టి కళ కళ్ళని తెలుసుకోవాలి కాని కలలో మళ్ళీ దానికి ఒక వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేయకూడదు సీతాదేవి చేసింది కదంటే మన సీతాదేవి ఉన్న పరిస్థితి అలాంటిది అది సీతాదేవి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ సందర్భంలో ఏ శుక్రం చూసినా మన కోసం వ్యతిరేకంగా ఉందనో లేక ఆ దుఃఖం ఉన్నప్పుడు హోప్ కలుగుతుంది ఈ దుఃఖం నుంచి మనం బయటపడతామేమో అని ఆశ చిగురుస్తుంది ఆశ చి గురించే సందర్భంలో ఈ పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎలక్షన్ పోటీ చేస్తున్నారనుకోండి ఎండ బాగా కలిసిందనుకోండి అరే ఎండలు బాగా కలుస్తున్నాయి రా మనకి ఓట్లు పడతాయేమో అనుకుంటాడు అదే వర్షం కురుస్తుంది అనుకోండి అరే వర్షం కురిస్తుంది మనకు ఓట్లు బాగా అనుకుంటాడు దీనికి అదే దానికి అదే మన మనస్సులో ఏ సంస్కారం ఉంటే చుట్టుపక్కల జరిగే ఘటనలకి ఆ మనం చెప్పుకుంటాము ఇది మానవ నైజ్యం అలాంటిది కాబట్టిప్పుడు అర్జునుడు యుద్ధానికి బయలుదేరే మంచి ఉల్లాసంగా బయలుదేరాడు అప్పుడు అన్ని మంచి శక్నాలే కనపడ్డాయి ఆ ఆవరణను కూడా ఉంది భారతంలో కాని ఇప్పుడు ఇంకా యుద్ధం మీద ఒక రకమైన విరక్తి పుట్టి ఇంక యుద్ధానవసరం అనే ఫీడింగ్ లో కదా కాబట్టి ఇప్పుడు అన్ని కొంత సౌండ్ సరిగ్గా లేదు కదా ఒక్క చాలా ఒక ఇప్పుడు యుద్ధం మీద ఇంట్రెస్ట్ లేదు కదా యుద్ధం మీద ఇంట్రెస్ట్ పోయింది అందుకోసమని ఇప్పుడు కనపడి ఈ శకునాలన్నీ కూడా విరుద్ధమైన శకునాలు కనపడుతున్నాయి మన మనస్సేనండి మన మనస్సే మనల్ని మంచి మార్గంలో నడిపినా మనల్ని బంధించి చెడు మార్గంలో నడిపినా మనస్సే చేస్తుంది కాబట్టి మనస్సు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి కానీ చుట్టుపక్కల శకునాలు ఇవన్నీ కూడా మనస్సు యొక్క ప్రాజెక్షన్స్ తప్పుడు మరేం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ కాబట్టి మైండ్ని పట్టుకుని దాని విషయంలో దాన్ని ఎప్పుడలా వాచ్ చేస్తో ఓహో ఏమీ మోసం చేస్తుంది మైండ్ అని గుర్తుపడుతో అలా ఉండాలి సో అర్జునుడి మైండ్ మోసం చేస్తుంది అర్జునుడు అంటాడు హే కేశవ చూడబోయే అన్ని శకునములు కూడా చెడు శకునాలు విపరీతమైన శకునాలు కనపడుతున్నాయి నువ్వు గమనించావా అంటున్నాడు అన్ని శకునాలు కూడా విపరీతమైన శకునాలు మీరు ప్రయాణం చేయాలని ఉత్సాహం ఉందనుకోండి మీకు అన్ని మంచి శకునాలే కనపడతాయి ప్రయాణం మీద విసిగెత్తి ఇంకెవరో తోస్తుంటే ఆ సంచి పట్టుకుని ఇదిగో మంటో ఇంట్రెస్ట్ లేకుండా మీరు రైల్వే స్టేషన్కి బయలుదేరారు అనుకోండి మీదన్నీ చదువు చుట్టునాలే కనపడి మానేయాలనిపిస్తుంది సో ఇట్ ఈస్ లైక్ దాట్ అంతేగాని నాకు అర్థమైనంతలో బాహ్యమునందు స్పష్టంగా ఇవ్వ నిమిత్తాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు సాధారణంగా జనరల్ సెన్స్ ఆయన టైం లేకపోతే ఏంటంటే అంతవరకు బాగానే ఉన్నవాడికి అన్ని మంచి నిమిత్తాలు కనపడి ఇప్పుడు చెడు నిమిత్తాలు కనపడుతున్నాయంటే అర్థమేంటి సడన్ గా అతని మనస్సులో ఇంక యుద్దం అది మనకు అనుకూలం వద్దు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది దీన్ని మనస్సులో దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో యూసేజ్ ఉంది ద బగ్ హ్యాజ్ ఎంటైర్ హీస్ మైండ్ అంటారు అది ఒక బగ్ ప్రవేశించినట్టుగా ఒక ఐడియా ప్రవేశిస్తే ఇంకా వాడు పట్టుకునే వేలాడతాడు తప్పించి ఆ ఐడియాని ఒక ఆబ్జెక్టివ్ గా పరిశీలించేటువంటి ఆ స్పేస్ పడికి ఉండదు ఆ బంగు హాజ్ ఎంటర్ మైండ్ అని అంటారు ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగం ఇది మన జీవితంలో మనకు చాలా సార్లు లక్షణం ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకో మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఒక కంపెనీలోనో ఒక ఆఫీస్లోనో ఒక పది ఏళ్ళు పన్నెండు తర్వాత ఎందుకునో మీకు ఉద్యోగం ఇక్కడి నుంచి ఈ కంపెనీ ఇంకో కంపెనీకి వెళ్లాలి అని బంగు ప్రవేశిస్తుంది మనస్సులో ఇంకా ఒకసారి ఆ బంగు మనస్సులో ప్రవేశించిందంటే ఈ కంపెనీ ఎందుకు పనికిరాని కంపెనీ అన్నట్టు అదేవో కంపెనీలో ఎక్కడైతే గాబొచ్చే అవకాశం ఉందో అవి అలాగా స్వర్గ భూమే అది అన్నట్టుగాను ఎలాగ ప్రవేశించేసి దొలిచేసి మనస్సులో ప్రవేశించేసి దొలి చేసి మొత్తానికి ఈ కంపెనీ విధులుపెట్టేసి ఆ కంపెనీకి వెళ్లేదాకా వాడికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది ఆ బగ్ అలాంటిది అనుభవం మీరు ఎప్పుడైనా గమనించారా లోకంలోనూ ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే సో వన్స్ ద్ ఎంటర్స్ ది మైండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు బి అబ్జెక్టివ్ అబౌట్ ద రియాలిటీస్ అర్జునుల యొక్క స్థితి అది కాబట్టి ఏమంటున్నాడంటే నాకు అన్ని అపశపునాలే కనపడుతున్నాయి విపరీతాని నిమిత్తాన్ని పశ్యామి కాబట్టి ఈ యుద్ధంలో నాకు అసలు గుడ్ ఏమీ కనపట్టలేదు నచ్చ శ్రేయ అను పశ్యామిటి హజనమాహవే ందు స్వం హాలా ఇంపార్టెంట్ మనవాళ్ళని సంహరించి మనవాళ్ళు కాకపోతే సంహరించడానికి అతనికి ఏమో అంశంతో మన వాళ్ళని సంహరించడం దగ్గరే ఇబ్బంది కాని మనవాళ్ళు కాకపోతే నో ప్రాబ్లం ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం మీద ఒక కంప్లైంట్ ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో నేను విన్న కంప్లైంట్ విన్నామంటే పేపర్లో అక్కడ చూసింది ఆ కంప్లైంట్ ఎవరో తెలుసిన ఇస్లామిక్ టెర్రీంలో మీరు ధర్మాన్ని అదే ఆ మతాన్ని రక్షిస్తామని పేరు పెట్టి మన చంపుతున్నారు అని దట్ ఈస్ ది కంప్లైంట్ అంటే మన వాళ్ళు కాకుండా అటు జూస్ నో ఇటు హిందూస్ నో మీరు చంపుకుంటూ పోయినంతకాలం మంచి దేశభంభూయా దిగా ఓకే ఇప్పుడు అలాగే జరిగింది మొన్నటి దాకా బాగుంది చక్కగా నడిచింది ఇప్పుడు హఠాత్తుగా ఇటు హిందూస్ తిరగబడుతున్నారు అటు జూస్ తిరగబడుతున్నారు ఇటు క్రిస్టియన్స్ తిరగబడుతున్నారు ఈ ప్రాసెస్ లో దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ కమింగ్ అండ్ ఇన్ దీ అండ్ ఫైనల్లీ దే ఆర్ ఎండింగ్ ఆఫ్ కిల్లింగ్ దైర్ ఓన్ బ్రదర్ విచ్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ అని పేపర్లో చూశాం దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి దిగిపోయాడు మహా ఏదో దిస్ ఈస్ హిస్ కంప్లైంట్ అందరూ ప్రపంచంలో అందరూ కూడా స్పందైపోయారు అతను చేసిన స్టేట్మెంట్స్ చాలా గట్టిగా ఖండించారు ఇది ఈజ్ దిస్ టీ కంప్లైంట్ టెర్రరిజం ఎగెన్స్ట్ హ్యుమానిటీ ఈజ్ బ్యాడ్ అని చెప్పలేదు అతను ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ ఎనీ పర్పస్ పర్ అంటున్నాడు అంటే మనకి పర్పస్ సర్వ్ చేస్తే ఇట్స్ ఓకే ఫైర్ అయినారు గో అండ్ కంటిన్యూ విత్ ఇట్ ఈ ఆలోచన చూసారా చాలా తప్పదు కాబట్టి అర్జునుడి యొక్క డిస్కషన్ మీరు ఎన్నడూ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు అని తెలియదు ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో అర్జునుడి డైలాగ్స్ ని సపోర్ట్ చేసి అతను బాగా కరెక్ట్ గా మాట్లాడాడు ఈ శ్రీకృష్ణుడు అనవసరంగా అర్జునుడిని రెచ్చగొట్టాడు అనేటువంటి ఒక వాదన ఉంది లోకంలో ఆ వాదన చాలా తక్కువ వాదనది కనుక అందుకోసం మేమేం చేస్తామంటే గీత ఈ ప్రథమాధ్యాయం జోలికి వెళ్లాం అవసరం ఎందుకో మీరు చదువుకోండా దండం పెట్టు కూర్కోవడం ఎందుకంటే దగ్గర ఇంక ఇష్యూస్ ఏమి ఉండవు టాపిక్ ఆత్మస్వరూపానికి మనస్సు యొక్క స్థితిగతులకి సంబంధించిన టాపిక్ నో కాంట్రవర్సీ యు నో ఇట్ ఆర్ యుట్ నో ఇట్లా ఇక్కడికి వచ్చే ఇదంతా కూడా ఇట్స్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ ఫైనల్ గా మనం ఏ మంచిగా మంచివాడా మంచిగా చెప్తేనేమో ఈ శ్రీకృష్ణుడు అనవసరంగా చెడగొట్టాడే అనే ఫీలింగ్ లో పడిపోకూడదు లోకల్లో ఆ రకమైన భావాన్ని భావజాలాన్ని ప్రవేశపెట్టివాళ్ళు ఎంతో మంది ఉన్నారు మహాభారత తత్వ విమర్శనము అని వరణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక పెద్ద ఎప్పుడో యాభై ఏళ్ల వంద ఏళ్ల క్రితమో పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఏమిటంటే మన ఆంధ్రదేశంలోనే ఎంతో మంది కవులు కవులు విమర్శకులు వీళ్ళు ఏం చేశారంటే మహాభారత గాథను తీసుకుని దాంట్లో శ్రీకృష్ణుడు చాలా మోసాగాడు దుర్యో ధృతరా ధర్మరాజు గారు అర్ధకంట పెద్ద మంచివాళ్ళు దుర్యోధనుడే మంచివాడు అని ఈ విధంగా వాళ్ళేమో విమర్శ చేశారు అలాగంటే పుస్తకాలు రచించి లోకం మీద అవన్నీ కూడా నాకు ఆ పేరు గుర్తురావట్లేదు దే సమ్ పీపుల్ హూ డీడ్ దాట్ నేను అవన్నీ చదివాను గ్రంథాలు ఇవి ఈ విమర్శన గ్రంథాలు చదివా అవన్నీ ఆ విమర్శనన్నింటినీ తీసుకుని ఆయన వారణాసుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాటి ఖండించి సరైనటువంటి తత్వాన్ని ప్రతిపాదిస్తూ వారు మహాభారత తత్వ విమర్శనము అనే ఒక గ్రంథాలను ఐదారు సంపుటాల్లో వచ్చిందీడ్ ఆల్ దోస్ బుక్స్ ఎట్ వన్ ఐ సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విమర్శలో భాగంగా శ్రీకృష్ణుడు ఈ యుద్దాన్ని రెచ్చగొట్టాడు తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఎవరు ప్రచారం చేస్తారంటే క్రైస్టు శాంతికి నిలబడితే కృష్ణుడు యుద్దాన్ని ప్రోత్సాహం అని ప్రచారం చేస్తా తప్పది క్రైస్ట్ మంచిది క్రైస్ట్ గురించి నాకేమీ విరుద్ధం విరోధమే కాదు విరోధం కాదు ఐ లవ్ క్రైస్ట్ దట్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం సో కాని శ్రీకృష్ణుడు చాలా పొరపాటు చేసేడు అని ఆ దృష్టికోణాన్ని మాత్రం అంగీకరించు అలా కంపేర్ కూడా చేయకూడదు ఆ సందర్భమేది ఈ సందర్భమేది సో నచేను పశ్యామి హ మన బంధువులు రక్తం చిందిస్తే అని అంతేగా రక్తం చిందించడానికి అతనికి సమస్య కాదు ఎన్నో సార్లు కావలసినంత రక్తాన్ని బకెట్లతో రక్తాన్ని చిందించాడు ఎంతో మందిని ఊచకూట కోసాడు తక్కువ వీరుడు కాదు తక్కువ యుద్ధాలు చేసిన వాడు కాదు అనేక యుద్ధాలు చేశాడు అనేక సంహరించాడు అతని అది సమస్య కాదు అతనికి అతని సమస్య ఏంటంటే మన వాళ్ళని మనం చంపుకున్నట్టు అవుతుంది హా స్వజన సో ఈ స్వజన భావన అది అంటే ఏంటన్నమాట మనకి అన్ని ఇమోషనల్ సిచ్యువేషన్స్ అన్ని కంఫర్టబుల్ గా ఉంటే ధర్మాన్ని మనం ఆచరిస్తాం స్వధర్మాన్ని ఆచరిస్తాం అది గనక ఒక్కపిసారి ఈ స్వధర్మం అనేది ఒక్కపిసారి అన్ప్లెజెంట్ గా ఉందనుకోండి వీ వోంట్ డూ ఇట్ అలాగే ఉంటారు కదా మన మనుషులు ఉంటే అలాగే ఉంటారు స్వధర్మాన్ని చేస్తారు తమ తమ వంతు కర్తవ్యాన్ని తాము చేస్తారు ఎప్పుడు అది చాలా ప్లెజెంట్ గా ఉంటే చేస్తారు అది ప్లెజెంట్ గా లేదనుకోండి మేము చేయాం మాకెందుకు అది అంట అలా ఉండకూడదు వెదర్ ఇట్ ఈస్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్ ఇఫ్ ఇట్ ఈస్ డ్యూటీ యూ హూ అంట ఒకప్పుడు హ్యాంగ్ డ్యూటీ ఉంటుంది హ్యాంగ్ డ్యూటీ ఏంటి ఎవరో ఒకడు ఉంటాడు వాడి పేరు కూడా అనౌన్స్ చేయరు ఎందుకంటే వాడి బ్యాడ్ నేమ్ వస్తుంది సమాజంలో అనవసరంగా పది మంది చెప్పుకుంటారని పేరు కూడా రహస్యంగా చెప్పబడతారు అతను ఎక్కడో ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎవడు నాగపూర్లో ఉన్నాడని అన్నారు ఎవరు సో హ్యాంగ్ చేసే సందర్భం ప్రభుత్వం వాళ్ళు రహస్య సమాచారం ఇస్తారు అతను విమానంలో దిగుతాడు దిగి ప్రభుత్వం అధికారులు రిసీవ్ చేసుకుంటారు తాముగా రహస్యంగా జైలు తీసుకెళ్తారు హి హ్యాంగ్స్ ది పర్సన్ అని కోసరా ఎవళ్ళని హ్యాంగ్ చేయబోతున్నాడో అతనికి తెలీదు హ్యాంగ్ సపోజ్ హ్యాంగ్ చేయబోయే మనిషి తీరా హ్యాంగ్ చేయబోతుంటే అదే వీడు మా మేనత్త కొడుకని నేను చేయను అంటే ఎక్కడ అలా అంటే సపోజ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అదే వీడు మా మేనత్ కొడుకుండి వేలు విడిచిన మేనమావ కొడుకండి వీడిని మేము ఎక్కడ హ్యాంగ్ చేస్తాము స్వజనుడు అంటే అది తప్పు కదా మరి ఇది వెరీ రాంగ్ అలా ఉండకూడదు వాడు ఎవడన్నదనవసరం హ్యాంగింగ్ ఈస్ హీస్ డ్యూటీ అండ్ హీట్ ఇస్ సో హజనమాహవే శ్రేయశ్యామి మన బంధువుల్ని సంహరించి తద్వారా విజయాన్ని పొందితే అది మనకి శ్రేయస్సని నేను అనుకోవటం లేదు తరువాత శ్లోకం నక్షే విజయ రాజ్యం సుఖాన్ని రాజ్యే నోవింద ఇది వైరాగ్యంలా వినపడుతుంది ఈ వాక్యాలన్నీ వైరాగ్యం అబాగా లోతైన వైరాగ్యం గలవాడి భాషలాగా అది కృష్ణ కాని అది వాస్తవం హే కృష్ణ అని సంబోధించాడు కృష్ణ విజయం నకాంక్షే నేను యుద్ధంలో జయమును కోరుటలేదు రాజ్యం చాంక్షే అధికారాని పదవిని నేను కోరుటలేదు సుఖాని చ నకాంక్షే రాజ్యాధికారం వస్తే ఎయిర్ కండిషన్ రూములు అధికారము పదవి రథాలు అన్నీ ఉంటాయి ఈ సుఖముల్ని వేటిని కూడా కోరుటలేదు అయ్యేవద్దం ఎంత వైరాగ్య సంపన్నులా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు ఈ సందర్భంలో చిన్న క్రిటికల్ పాయింట్ ఒకటి చెప్తా చూడండి వేదాంతంలో రెండు అంశాలున్నాయి ఒకటి జిజ్ఞాస రెండు జిహాస జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్చా ఆత్మస్వరూపాలని తెలుసుకోవాలి అనేటువంటి దృఢమైన సంకల్పానికి జిజ్ఞాస కొంతమంది వాళ్ళ దగ్గర జిజ్ఞాస ఉండదు జిహాస ఉంటుంది జిహాస అంటే హాతుం ఇచ్చా ఏవో కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో చేయాల్సిన పనులు ఉంటాయి అవి చేయటం ఇష్టం ఉండదు ఏమిటో చెప్పంటారా ఇప్పుడు టెలిఫోన్ బిల్లు కట్టాలి రెండు నెలలకు ఒకసారి ఎలక్ట్రిసిటీ బిల్లు రెండు నెలలకు ఒకసారి ఉండేది ఇప్పుడు నెలకోసారి కట్టాలి తర్వాత ప్రతి నెలనేమో పాలక బిల్లు కట్టాలి తర్వాత ఇంట్లో కూరగాయలు తీసుకొస్తూ ఉండాలి ఇంకా ఏవో ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి ఇవన్నింటి మీద ఒక రకమైన ఇవన్నీ విదిలిపెట్టేయాలి ఇవేమీ కట్టకూడదు ఈ పనులు చికా కనిపిస్తుంది ఈ పనులన్నీ వదిలిపెట్టేయాలి అని అనిపిస్తుంది హాతుం ఇచ్చా చెక్తుం ఇచ్చా విడిచిపెట్టేయాలనిపిస్తే ఎలా విడిచిపెట్టడం సో ఈ స్వామీజీతో ఉంటాడు సంజీవర్ ఇటువంటి వాళ్ళకి ఆరోపిస్తుంది అంటే అసలు ఏమి ఎంజాయ్ చేసి వస్తున్నాడండి బిల్లు ఎప్పుడు కట్టిన పాపాన్ని కూడా కదా ఎవడు కట్టున్నారో బిల్లు తెలీదు కూరగాయలు కొనుక్కోకర్లేదు మార్కెట్ కూరగాయలు ధరలు పెరిగాయని కానీ తరిగాయని తగ్గిందని కాని ఏ బెంగా లేదు గ్యాస్ సిలిండర్ సైకిల్ వెనకాల కట్టుకుని గ్యాస్ సిలిండర్ తెచ్చుకోకర్లేదు ఏమీ చేయక్కర్లేదు అలాగా భజనం చేస్తూ ఉంటే సరిపడుతుంది భజన ఈశ్వర భజనం చేస్తూ ఉంటే కాషాయం కట్టుకుని ఈశ్వర భజనం చేస్తుంటే అన్ని కూడా అలాగే నడిచి ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి జీవితం ఇది జీవితం అని అనిపిస్తుంది ఇది జిజ్ఞాస కాదు ఇది ఇది జిహాసారి పూజ ఒక ఆయన నా దగ్గర నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు సన్యాసం తీసుకోవాలని నాతో అంటే అయ్యే సన్యాసం కంగారే అని నేనంటే అలా కాదండి తీసుకోవాలన్నా సరే మీరు మహారాజ్ మహారాజు అంటే దయానంద సరస్వతి మహారాజుకి మీరు ఒకసారి మనం చేయాలి అంటే నేను చూస్తానులండి వారితో మాట్లాడడానికి నాకు మాత్రం ఖాళీ ఎక్కడా వారు ఎక్కడ అయినా ఎప్పుడైనా ఏకాంతం లభిస్తే నేను తప్పకుండా మెన్షన్ చేస్తానండి అని అన్నా నాకు నేను సేవ స్మృతిగా ఉండగా రోజున అనుకోకుండా అయినా నేను గాలిగా ఉన్నాను ఏదో సందర్భంలో ఇప్పుడు స్వామిజీ ఫలన ఆయన ఉన్నారు ఎదుగుదా మీరు అన్న తెలియని గుర్తుంది నాకు అన్నా అంటే ఆయన సన్యాసం మీద ఈ మధ్యకాలంలో కొంత ఉత్సాహం చూపిస్తున్నారు అని అన్నా అది జిజ్ఞాస అది జిహాస అని చేశారు ఆయన మాట తర్వాత నాకు అర్థమైంది అవును స్వామిజీ కరెక్ట్ అప్పుడు మీరేం చేయదే నువ్వు కాబట్టి జిజ్ఞాస వేరు జిహాస వేరు ఇది అర్జునుడిది జిహాసుది ఈ వైరాగ్యం ఎలాంటి వైరాగ్యం అంటే సరే అర్జున నువ్వు ఎంత బుద్దిమంతుడు ఎంత విరక్తుడివి రాజ్యం అక్కర్లేదు విజయం అక్కర్లేదు సుఖాలు అక్కర్లేదు ఇంకెంతకంటే వైరాగ్యం పరాకాష్ఠొచ్చేసింది నీకు ఇంకా నువ్వే సన్యాసానికి అర్హుడు అని సన్యాసం ఇచ్చేశాడు అనుకోండి తనకి ఇచ్చేస్తే హృషికేశ్ వెళ్ళిపోతే ఏంటో అక్కడికి హృషికేశ్ దగ్గరే కురుక్షేత్రానికి ఏదో రథంలోనే ఉన్నాడు కదా ఓ రోజు వేయాలి చేసి తెల్లారే ఋషికేష్ చేరొచ్చు చేరితే ఋషికేష్ లో ఎవరో మహాత్ములు ఉంటారు గంగలో మునకేసి కాషాయం ముగం మీద వేస్తే అయిపోయాయి సన్యాసం పూజ చేసుకుంటారు సన్యాసం ఇచ్చేప్పుడు మంత్రం ఇచ్చి దీన్ని జపం ఉండమని చెప్తారు ఇంక చేసేందుకే ఉండదు అన్నక్షత్రంలో భోజనం చేసుకోండు మంత్రం జపం చేసుకోండు కొంచెం విరక్తంగా ఆరోగ్యంగా ఉండు భోజనం అది కూడా జాగ్రత్తగా మితంగా పూజిస్తూ ఉండను ఇలాంటివి కొన్ని సూచనలు ఇచ్చేసి గురువు గారు నిలిపోతారు అక్కడ వీరు చుట్టూ నిలబడేమి ఉండదు ఇంకా వీరు ఇండిపెండెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్ గురువుగారు పక్కనండి కూర్చో నిలబడో చేయి అది చేయి అంటూ ఉంటే కొంత కాలక్షేమం కొంత గైడెన్స్ ఉంటుంది అదే ఒక రకంగా ముందుకు సాగిపోతుంది అది ఆ గైడెన్స్ కూడా ఉండదు ఓవరాల్ గైడెన్స్ ఇచ్చేసి గంట తర్వాత వీడు అలా నిలకొడ ఉంటాడు అంతే గురువు పక్కన మార్గదర్శనం చేసే మనిషి కూడా ఉండదు అప్పుడు కూర్చుని జపం చేయడం ప్రారంభిస్తే అప్పుడు దుర్యోధన గుర్తుకొస్తాయి తప్పించిపోయేట్లా అదే నాకు ఆ టైంలో నేను యుద్ధరంగం విడిచిపెట్టకుండా ఉండున్నట్లయితే చాలా నరికి ఉండేవాడిని తప్పించుకుని ఈ యుద్ధరంగం విడిచిపెట్టి మనం పొరపాటు చేసేమేమో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నెల తర్వాత ఒక నెల తర్వాత డౌట్లన్నీ వస్తాయి ఫస్ట్ నెల ఏమేమి డౌట్స్ రావు ఎందుకంటే ఆ గంగా స్నానము కాషాయ ధారణము వైరాగ్యము మంత్రజపము వీటి ప్రెషరు అది ఒక నెల ఆ పవర్ను అడిచిపోతుంది థర్టీ డేస్ అయిపోయిన వెంటనే థర్టీ ఫస్ట్ డే జపన్ చేస్తుంటే అన్ని రకాల ఐడియాస్ వస్తాయి అక్కడ ఎలా ఉండి ఉంటుందో నేను వదిలిపెట్టి వచ్చేసిన స్థానంలో హాబిట్ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉండి ఉంటారు మనం వచ్చేసాం కదా ఆర్ ది మిస్సింగ్ ఆర్ ఆర్ ది ఎంజాయింగ్ లైఫ్ ఇలాంటి ఐడియాస్ వైద్య షుడ్ మిస్ ఇవ్వడి వాళ్ళు మిస్ అవ్వకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే సంతోషించాలి కదా కానీ వీడు అనుకుంటాడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా మామూలుగానే ఉన్నట్టుంది మనం వచ్చేసినందువల్ల వాళ్ళ జీవితంలో ఎఫెక్ట్ ఏమి వచ్చినట్టు లేదే అని అనిపిస్తుంది వీడికి అనిపిస్తుంది మనస్సు దెయ్యం లాంటిది భూతం అంటారు మనస్సే అది అలాంటి ఐడియా ఒకటి ప్రవేశపెట్టింది వీడు అనుకుంటాడు ఆహా వీళ్ళని నేను ఇంత పైకి తీసుకొచ్చాను ఈ రోజు నేను వాకౌట్ చేసేస్తే వాళ్ళు కనీసం నెల రోజులు కూడా శోకం శోకంలో లేకుండా దే ఆర్ లివింగ్ ఏ నార్మల్ లైఫ్ ఎంత కృతజ్ఞత లేకుండా అయిపోయారు జనం అని అనిపిస్తుంది అంచేతనే కంగారు పడి ఇలాంటి ఈ వైరాగ్యం ఇలాంటి ఈ వైరాగ్యం అర్జునుడి వైరాగ్యం దుసారా ఇది జిజ్ఞాసేసుడు వైరాగ్యం కాదు ఇది వివేకము వైరాగ్యము అది కాదు విజిహాస ఏమిటంటే ఇప్పుడు యుద్దం చేయాలంటే ఉత్సాహం లేదు అందుకోసం యుద్ధం మానేయాలంటే ఏం చేయాలి యుద్దం మానేసి ఇంటికి వెళ్లారనుకోండి ఆయన భార్య వాళ్ళు గాజులు సమర్పిస్తారు యుద్దం మానేసి ఇంటికి వెళ్తే ఏమిస్తారు పళ్ళల్లో పెట్టి గాజులు రవికలు గుడ్డ గాజులు పసుపు కుంకుమ ఇస్తారు కానీ అంచేతన యుద్దం మానేసి మామూలు జీవనం గడపడానికి ఇంకా వీల్లేదు దట్ ఈజ్ నాట్ పాసిబుల్ మన కల్చర్ అలాంటిది కానీ సన్యాసం తీసుకుంటే మటుకు ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వే ఆవు దట్ ఈ అర్జున ఇస్ లుకింగ్ అట్ ఇట్ సో ఒక్కసారిగా ముందు క్షణంలో దుర్యోధనాధులని సంహరించి రాజ్యం పొందాలనుకున్నాడు మరుక్షణంలో మనస్సులో ఏదో ఒక బగ్ గా ప్రవేశించి ఇప్పుడు నాకేం వద్దు అని వైరాగ్యం మాటలు చెప్తున్నాడు అది నిజమైన వైరాగ్యం కాదు అది గమనించదగది తర్వాత ఏమంటాడంటే కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్జీతేనవా నిజంగా విరక్తులలో అగ్రేసరుడు అగ్రగణ్యులైన విరక్తులు కూడా ఇంత మాట అనలేరు అలాగ మాట్లాడేస్తున్నాడు నువ్వు ఆవులను కాచుకునే వాడువే నీకు నేను నేను నీకు మళ్ళాగా అంత సింపుల్ లైఫ్ జీవించాలనుకుంటున్నానయ్యా అని దాంతో మళ్లీ స్వారస్యం చెప్పాను కదా సౌదల స్వారస్యం నువ్వు నీకేం లోటు వచ్చింది ఆవులను కాచి నువ్వేమో సుఖంగా లేవా ఇప్పుడు రాజ్యాలే చేయాలా సుఖంగా జీవించాలంటే అక్కర్లేదు చాలా సింపుల్ గా ఉండి కూడా సుఖంగా జీవించవచ్చు అన్నదానికి నువ్వే దృష్టాంతా హే గోవిందవులను కాచి కూడా నువ్వు ఇంతటి వాడు ఈ రాజ్యాలతో సమ పనే ఉంది కాబట్టి కిన్నో రాజ్యేనాకు రాజ్యేన కిం నీకు అక్కర్లేని రాజ్యం మాకు మాత్రం ఎందుకయా నువ్వు ఆవులను కాచి కాలక్షేపం చేసేస్తే ఈ రాజ్య భోగాలన్నీ మాకెందుకు భోగాలను అనుభవించే ఉపయోగం ఏమిటి అసలు జీవితే ఇంతకాలం జీవించి ఉండాలి అనే రూలేముంది వై ఎనీబడి షుడ్ లివ్ లాంగ్ What's first? Suppose one has to die at a given time. Okay, he dies. Over. He holds the death-guru-nchim, bhaipadalsin, nevon dehi. Gura chenna pelava-du puttret nintai, ayo paapa pejnodpe jimitap pejivuguriya kastala hoishato. That's the other. Ye convent ke veltadho, ye school ke veltadho, ye college ke veltadho, ye ammahini veltadho, ye pelal ne kaantadho, ye eng kastala parthadho. Ani apude puttume shishu-guru-nchudukhin chal gyanayin. మరణం గురించి దుఃఖించాల్సిందే ఉంది మరణించేటంటే ఈ సంసారము ఇది దుఃఖ దుఃఖారూపమైనటువంటి సంసారము ఇదంతా కూడా ఇట్ కమ్స్ టు ఎన్ అండ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మరణ ఇస్ ఎ డెత్ ఇస్ ఎ బ్లెస్సింగ్ కాబట్టి వై వై ఎనీబడి షుడ్ ప్రే ఫర్ లాంగ్ లైఫ్ వాట్ ఫర్ ఐఎమ్ పర్సనల్లీ ఇగ్నెస్డ్ ఎనీ సచ్ ప్రేయ ఆత్మజ్ఞానం ప్రే చేయాలి అయితే అందరికీ సుఖంగా ఉండేట్లాగా సుఖశాంతుల్ని ఇవ్వమని ప్రే చేయాలి అలాంటి ప్రేయర్ ఉండాలి కానీ నేను ఇంకో పదేళ్లు బతు కాదు ఎందుకు వాట్స కాబట్టి విరక్తుడు జీవితం యొక్క జీవితం అంతమవుతోందంటే ఎన్నడూ దుఃఖించు విర లక్ష్యం జీవితం అంతమవుతోందంటే నవ్వే పండగ అమ్మాయ ఈ సమస్యలన్నీ కొనుక్కు వచ్చారా భగవంతుడు భగవంతుల్లో విలీనం అయిపోతే ఆ సమస్య సాల్వ్ అయిపోయింది ఇది ఎలాగంటదంటే తలపోటు వచ్చే సినిమా చూస్తున్నట్టు తలపోటులో సినిమా ఉందనుకోండి ఆ సినిమా అలా చూస్తే చూస్తూ చూస్తూ ఇంకా వాడు సినిమా అయింది అంటే అమ్మాయ్యా భగవంతుడు కాబట్టి జీవితేనవా కాబట్టి విరక్తుడు అలాగే అలాగంటే అలాగంటే దృష్టికోణంలోనే ఉంటాడు కానీ విరక్తుడు హి మే నాట్ సెయిట్ అవుట్ బట్ దట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ అర్జునుడు ఒక్క మాటలో చెప్పాలంటే వైరాగ్య ధురంధరుడు కూడా ఇంత బాగా మాట్లాడాడు కానీ ఇది వైరాగ్యం కాదు ఇది ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఇంకోటేదో వైరాగ్యం ఉన్నది పురాణ వైరాగ్యం అలాంటి అలాంటి వైరాగ్యాలు ఏవో ఉన్నాయంటే చాలా తాత్కాలికమైన వైరాగ్యం ఉంది పురాణ వైరాగ్యం అంటే పురాణంలో చెప్పారు ఆయన ఏమని ఉల్లిపాయ తింటే పెరుగుతుంది ఉల్లిపాయ తినద్దు అని చెప్పారు తినద్దు అని చెప్తే ఉల్లిపాయ అలాగే అలాంటిదే చెప్పారు పురాణం చెప్తున్నప్పుడు ఇలాంటి నియమాలు చెప్పారు చెప్తే ఆయన ఇంటికి వెళ్లేప్పుడు అనుకున్నాడు మనం ఇంక జీవితంలో ఈవేళ పురాణ శాస్త్రుగా చెప్పినట్టుగా మనం బ్రత ఇంటికి వెళ్లిన భార్యతో చెప్పాడు ఇంట్లో ఉన్న ఉల్లిపాయలన్నీ బుట్ట తీసుకున్నాయి ఇవతలకి అది మనం ఇప్పుడు అర్జెంటుగా అవతల పారెయ్యాలి అంటే ఏమిటి ఏవైంది మీకంటే నేను ఇప్పుడే పురాణం వినోస్తున్నాను ఉల్లిపాయలు పుట్ట అవతల పారేయాల్సిందే ఇంట్లో ఉండడానికి వీరలేదు అంటే ఆవిడ చెప్పింది పోల్లండి మీ కంటి ముందు ఉండకుండా నేను తీసేస్తున్నాను నేను వండాను మీకు నేను హామీ ఇస్తున్నాను నా తరఫు నా తరఫు నుంచి నా నేను వండాను మీరు ఎందుకు పారేయడం గురించి నేను పారేస్తానుగా మీరెందుకు పారాయడం ఇంట్లో ఏవైనా చెత్తపట్లో సామానం మీరు పారేస్తున్నారు ఆ ఇది మాత్రం మీరెందుకు పారాయాలి పారేసి డ్యూటీ నాది నేను చేసుకుంటాను మీరు హాయిగా ఉల్లిపాయ లేని భోజనమే మీకు పెడతాను అని ఆవిడ పాపం ఏదో కూర పురుసు వడ్డించి భోజనం చేసాడు అయితే మొన్నటి పొద్దున బ్రేక్ఫాస్ట్ లో ఉల్లిపాయ వేయకుండా ఈవిడ దోశ ఏదో తయారు చేసి ఎందుకు ఉల్లిపాయ ఎందుకు నిన్న రాత్రి కదా మీరు చెప్పారు ఏదో పొరపాటుని చెప్పాను అది అది మరిచిపోను దాని గురించి చింత చేయకు వేళ మధ్యాహ్నం నుంచి యథాప్రకారంగా వాడేసేయి పారయలేదు కదా అంటే పారయలేదు మీ సంగతి నాకు తెలుసునే పారయలేదు దీన్ని పురాణ వైరాగ్యము అంటారు అర్జునుడి వైరాగ్యం శ్రీకృష్ణుడికి తెలుసు ఈ సంగతి అలాగే శ్మశాన వైరాగ్యం శ్మశానానికి వెళ్తారు ఏదో ఒక ఎవరో మరణించినప్పుడు ఆ శవంతో పాటు వెళ్తారు వెళ్ళేప్పుడు రామనామ సత్య హయ రామనామ సత్య హయ చాలా చక్కటి స్టేట్మెంట్ రామనామము ఏ తత్వాన్ని సూచిస్తోందో రామచంద్ర పరబ్రహ్మణైన మహా సో సర్వ జగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ సచిదానంద పరబ్రహ్మకి రామ అని పేరు సగుణనామం అది సో ఈ రామనామము చేత నిర్దేశించబడే సచ్చిదానంద బ్రహ్మ కలదో అదే ఏ సత్యము ఈ నామరూపాత్మకమైన జగత్తు పుట్టుకా మరణము ఈ భావనలు ఇవన్నీ కూడా నిత్యాయి అని అంటాడు చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది కాని అది ఎంతసేపు నిలబడుతుందంటే ఆ శవాన్ని కాల్చేసి వాపస్ వచ్చేదాకా కూడా ఉండదు ఈ వాపస్ వచ్చేప్పుడే స్టాక్ మార్కెట్ గురించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాం వాపసు వచ్చేప్పుడే ఇంటి దాకా కూడా ఇంకా స్నానం కూడా చేయకముపే సంసార విషయాలని మాట్లాడుకుంటా అనుకుంటారు కూడా స్నానం అయ్యాక మాట్లాడదాం ఇప్పుడు వద్దులే అని కూడా మధ్యలో అనుకుంటారు కూడా ఇప్పుడు వద్దులే ఇప్పుడు స్నానం లేకుండా ఈ విషయాలని ఎందుకు అమంగళం అని కూడా అనుకుంటా సో దీని పేరు శ్మశాన వైరాగ్యం సో ఈ విధంగా అద్భున్నది వైరాగ్యం అదేమి స్థాయి వైరాగ్యం కాదు స్థాయి అంటారు చూడండి అంటే స్టాండింగ్ కొంతకాలం స్థిరంగా ఉండే వైరాగ్యం ఏమి కాదు కానీ చాలా పెద్ద వైరాగ్యం మాటలు మాత్రం మాట్లాడతాం తాత్కాలికంగా వచ్చినటువంటి ఒక ఆవేశంలో వచ్చిన వైరాగ్యమే తప్పించి యథార్థమైన వైరాగ్యం కాదు ఆ సంగతి గమనించాలి తర్వాత శ్లోకంకాంక్ష రాజ్యం భోగా సుఖాని కానీ అర్జునుడు మౌలికంగా మంచి మనిషి ఇకేతనే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు అయోగ్యుడైతే గీతను ఎందుకు బోధిస్తాడు యోగ్యుడు కానీ ఇంతటి తీవ్రమైన వైరాగ్యానికి సన్యాసానికి అరుహుడు కాదు అంత మాత్రమే అదర్వైజ్ హీఈస్ ఎ వండర్ఫుల్ గాయ్ హీఈ్ ది రైట్ పర్సన్ ఫర్ గెటింగ్ దిస్ టీచింగ్ ఆల్సో ఎందుకంటే చూడండి నేను అర్జునుని యొక్క జిజ్ఞాసు లక్షణాల మీద నేను ఎన్నో చెప్పాను ఇప్పుడు అర్జునుడు యుద్దరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నది భయం చేత మాత్రం కాదు యుద్దమంటే భయపడి ని కాదు కృపావేశం చేత కృపా దయా అనేటువంటి ఇమోషను ఒక సందర్భ శుద్ధి లేకుండగా ఒక ఆవేశంగా మారిపోయి వచ్చింది ఎప్పుడు కూడా ఇమోషను మంచి ఇమోషను గుడ్ ఇమోషను పాజిటివ్ ఇమోషను అది ఒక లెవెల్లో నిలిచి ఉండాలి ఆవేశం అయిపోకూడదు ఆవేశం కింద మారిపోయిందనుకోండి ఇమోషను దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న దృష్టాంతం చెప్తా నేనేవో దృష్టాంతాలు ఇలాంటివి కల్పించి చెప్తూ ఉంటా కొన్ని కొన్ని హైపోతెటికల్ ఉంటాయి కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని వాస్తవ దృష్టాంతానికి కొంచెం మార్పులు చేర్పులతో చెలవలు పొలవలతోటి ఉంటాయి అన్ని రకాలుగానే ఉంటాయి ఇది మెసేజ్ వెళ్లడమే ముఖ్యం సో మేమందరం మహాత్ములు అందరం హృషికృష్ణ సమావేశం అయ్యాం ఆ సమావేశంలో ఏదో చర్చిస్తుంటే వేసం సో ఓ బ్రహ్మచారి అమ్మా ఇంత పెద్ద పర్వత కొండంత మహాత్ములు చాలా గొప్ప వైరాగ్య విరక్త శిఖాముణులు ఇంత మహాత్ములు ఇక్కడ సమావేశమయ్యారు ఇదే మనకి మహాపుణ్యం సేవ చేసుకునే భాగ్యం ఇది అని ఒక పంఖ ఒకటి తీసుకుని విసరడం ప్రారంభించాడు కరెంట్ లేదు ఎలక్ట్రిసిటీ హృషికేశ్లో ఉత్తరప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ అంత ఎక్కువగా ఉండదు ఏదో ఉంటే గొప్ప సో పంఖ ఉంటుంది అంటే ఇంత పొరుగు రాడ్ ఉంటుంది చెక్క కట్టు కట్టే వుడెన్ పోల్లాగా దానికి విశాలమైనటువంటి పంఖా ఒకటి ఉంటుంది అది దాన్ని ఎత్తలేరు మీరు అలా నేల మీద నిలబెట్టి ఇలా ఇలా ఊపితూ ఉండాలి దాన్ని నిలబెట్టే నిలబెట్టి ఇలా ఊపితే ఇటువైపు అంత గాలితోంది అలా ఊపితే అటువైపు అంత గాలితోంది దానికి కొంచెం పుష్టిగా బలంగా ఉంటేనే చేయగలుగుతారు అని చేతులని నెప్పులు పడుతాయి కొంతసేపు అయ్యే వెరీ టఫ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది సో హీ వాస్ డూయింగ్ ఇట్ చేస్తుంటే ఎప్పుడైతే ఇతను ఎలా విసిరాడో అక్కడ ఉండే మహాత్ముల్లో పెద్ద పెద్ద మహాత్ములు అబ్బా ఇతను బంగారం లాంటి బ్రహ్మచారి అండి ఎంత హాయిగా ఉందో అని వాళ్ళు ఒక్కసారిగా శబాష్ శాష్ అని తమ కృతజ్ఞతాభావాన్ని కూడా వ్యక్తం చేశారు మంచిదని నవ్వు ముఖంతో ఇతను ఆనందాన్ని పట్టలేకపోయాడు అబ్బా ఇంతమంది మహాత్ములకి సేవ చేసే భాగ్యం మనకు లభించింది ఆ ఆనందావేశంతో కళ్ళు తిరిగి పడిపోయాడు విసులో కుర్రాడి ఎలా కడుతు ఏం చేస్తారు అప్పుడు ఆ మహాత్వో కొంచెం ఎవరో లేచి మహమ్మతి నీళ్లు చల్లి జాగ్రత్తగా అతనికి సేద తెచ్చి మంచినీళ్ళు ఇచ్చి అడిగారు నీకు ఏదైనా ఆరోగ్యం బాగా ఉందండి ఆనందావేశం చేస్తే అదని మళ్లీ ఇది పట్టుకోపోయాడు అంటే అప్పుడు మహాత్ములు ఉన్నారు వద్దు రామైన్ దే అని చెప్పారు కాబట్టి మంచి ఇమోషన్ కూడా ఆవేశంగా మారకూడదు కృప లేక దయ మంచిదే కానీ అది ఆవేశం అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు సేవ చేయాల్సి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు దయతో మీరు వాళ్లకు సేవ చేయటం కాదు వాళ్లే మనకి సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి అర్జును యొక్క పరిస్థితి కృప గలవాడు దయాగుణం గలవాడు చాలా గొప్ప విషయం వండర్ఫుల్ పర్సన్ బట్ అది ఆవేశంగా మారిన కారణంగా అతను ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండగా వివేకం అనేది ఒకటి ఉంటుంది చూడండి అది లోపల అది కొరవడింది ఈ ఆవేశం కారణంగా దట్ ఈజ్ హీస్ మిస్టేక్ దట్ ఈస్ వన్ పాయింట్ దయాగుణం గలవాడు భయస్వభావం గలవాడు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు వీళ్ళందరినీ యుద్దరంగంలోకి తీసుకొచ్చి వీళ్ళు ప్రాణ వీళ్లందరూ ప్రాణాలు ఒడ్డి పోరాడితే అది తద్వారా నేను నా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాను అని దుర్యోధనుడు దిర్యోసను వాక్యానికి అర్జునుని వాక్యానికి చాలా తేడా ఉంది దుర్యోధనుడు ఏమంటాడంటే అన్యేచ మహవశూరా మదర్థే త్యక్త జీవిత అని ఈ వీరులందరూ కూడా నా కోసం ప్రాణాలని ఒడ్డి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు అని కాబట్టి వీళ్ళందరి యొక్క కృషి ఫలము ఒక్క దుర్యోధనుడు అనుభవిస్తాడు దట్ ఈజ్ హిజ్ అప్రోచ్ దర్జునుని యొక్క అప్రోచ్ జస్ట్ ఆపోజిట్ అర్జునుడు ఏమంటున్నాడంటే మేము ఈ యుద్దం చేసి యుద్ధంలో గెలిచి సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించేది దేనికోసం మా భోగాల కోసం కాదు వీళ్ళందరూ ఈ నగరంలో లేకపోతే ఈ సామ్రాజ్యంలోని జనులందరూ సుఖంగా ఉండాలని అందుకోసం మేము సామ్రాజ్యాన్ని యుద్దంలో విజయాన్ని కోరేమే గాని మా స్వంత సుఖం కోసం మేమేనాడు ఈ యుద్ద విజయాన్ని సామ్రాజ్యాన్ని కోరుటలేదు అనే మాట అంటున్నాడు విచ్ ఈజ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎ వెరీ వండర్ఫుల్ ఐడియా దట్ మేక్ అర్జునునికి చాలా శోభని కలిగించేటువంటి ఐడియా కాబట్టి దుర్యోధను యొక్క ప్రయత్నమంతా కూడా కేవలము స్వార్థపూరితమైన ప్రయత్నం యుద్దమనే ప్రయత్నం అదే యుద్దం లో దుర్యో ధర్మరాజు గారు అర్జునుడు ఇటు పక్షాన్ని నిలబడి ఉన్నా వాళ్ళ అప్రోచ్ స్వార్థపూరితమైన అప్రోచ్ కాదు యుద్దంలో విజయాన్ని వీళ్ళు కోరుతున్నారు బట్ స్టిల్ స్వార్థం కోసం కాదు యుద్దంలో విజయం సంపాదిస్తే ధర్మాన్ని నిలబెడితే సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉంటారు అని దానికోసం ఇది ఎలాగంటే ఎలక్షన్ ఎగ్గినట్లయితే పది లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్ ఎగ్గితే కోటి రూపాయలు సంపాదించవచ్చు అని ఒకడు ఎలక్షన్ లో దిగితే ఇంకోహడు ఎలక్షన్ లో ఎలా దిగుతున్నాడు ఈ ఎలక్షన్ ఎక్కితే మంచి సమర్థులైనటువంటి నాయకులు కనుక మళ్లీ అధికారానికి వచ్చినట్లయితే భారతదేశం అభివృద్ది దిశలో పయనించగలుగుతుంది లేకపోతే భారతదేశం అభివృద్ది దిశలో పయనిస్తుంటే అయోగ్యులందరూ వచ్చి ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తే ఆ ప్రయాణానికి ఆ ఉన్నతికి ఆటంకం అయిపోతుంది అడ్డు తగిలినట్టు అవుతుంది అలా కాకూడదు అని ఇంకోహడి యుద్దానికి ఈ ఎన్నికల యుద్దంలో ఇంకొకటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకటి ప్రయత్నం ఇలా ఉంది ఇంకొకటి ప్రయత్నం అలా ఎంత తేడాయో చూడం సో అది అదేవిధంగా దుర్యోధనుడి యొక్క ప్రయత్నము స్వార్థపూరితమైన ప్రయత్నం అర్జునుడు ధర్మరాజు గారు వాళ్ల ప్రయత్నం నిస్వార్థంగా వాళ్ళ యుద్దరంగంలో నిలిచి ఉన్నారు కాబట్టి దట్ మేక్స్ అర్జున ఏ పర్సన్ అతను అంటున్నాడు కాకిక్షితం నహ మహాకాంక్షితం మాకు కోరబడినది ఏమిటి మేము కోరుకున్నదేమిటి రాజ్యం భోగాహ సుఖాని రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని రాజప్రాసాదంలో రాజు మహారాజు యొక్క నివాసంలో నివసించాలని మహారాజుకు ఉండేటువంటి సౌకర్యములుంటాయి ఆ సౌకర్యాలన్నీ మాకు లభించాలని మేము కోరుకున్నాం ఇవన్నీ మేము కోరుకున్నామంటే అంటే రాజ్యాధికారము రాజమర్యాదలు రాజుకుండేటువంటి హోదాలు ఇవన్నీ మాకు లభించాలి తిరిగి అని మేము కోరుకున్నాం కోరుకున్నమాట వాస్తవం కానీ అవి మేమెందుకు కోరుకున్నాము కేవలము మాకోసం కాదు మరి ఎవరి కోసం కోరుకున్నావామర్థే కాంక్షితం ఏ జనుల ఏ వ్యక్తుల క్షేమాం కోసమని మేమివన్నింటినీ కోరుకున్నామో విజయాన్ని కోరుకున్నామో తే వాళ్లే అవస్థిత యుద్ధే యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు యుద్ధే అంటే యుద్ధమునూ నిలబడి ఉన్నారు అంటే యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు తాణాన్ ధనాన్నిచ ప్రాణములను విడిచిపెట్టి వచ్చారు ప్రాణములను విడిచిపెట్టితే ఎలా వస్తారు ఇక్కడికి అంటే ప్రాణములను విడిచిపెట్టడానికి సంసిద్ధులై వచ్చారు ప్రాణములను ఒడ్డి యుద్దం చేసేటంటే దాని అర్థమేటి ప్రాణం పోయినా పొరవాలేదు అని సాహసంతో యుద్దం చేశాడు అదే విధంగా ధనానిచ అది మాత్రం కరెక్ట్ ఇంటి దగ్గర నుంచి యుద్దానికి బయలుదేరినప్పుడు మళ్లీ నేను వాపస్ వస్తానని నేను నమ్మకం లేదు అని చెప్పి వచ్చాడు సకల భోగభాగ్యములను విదిలిపెట్టి మళ్లీ వాపస్ వస్తాము ఈ భోగాలను అనుభవిస్తాము వీ డోంట్ నో బోల్ నహిసక్తే కారకంగా వచ్చా కాబట్టి అది ఖాయమే దాంతో సందేహం లేదు కాబట్టి మేము వీళ్ళందరి యొక్క క్షేమాన్ని కోరి రాజ్యాధికారాన్ని యుద్దంలో విజయాన్ని కోరేమే గాని కేవలము మాకోసము రాజ్యాధికారాన్ని విజయాన్ని కోరలేదు అని అంటున్నాడు అర్జునుడు సో ఇందక్ రెస్పెక్ట్ ఈజ్ డెఫినెట్లీ సుపీరియరిటీ దుర్యోధన చాలా నిస్వార్థమైన ప్రవృత్తి బట్ స్టిల్ ఈ యుద్దం చేయటం నాకు ఇప్పుడు సమ్మతం కాదు అనే అప్రోచ్ మాత్రం తప్పేది తరువాత శ్లోకం ఆచార్యా పితరపు తితమ మాతులాశ్వశురా పౌత్ర శ్యాలా సంబంధినస్తథ మేము ఎవళ్ల కోసం ఎవళ్ల క్షేమం కోసం విజయాన్ని కోరుకున్నామో వాళ్ళందరూ అన్నాడు ఎవరు వాళ్ళందరూ ఆచార్యాహ వాళ్ళందరిలో తే అవస్థిత వాళ్ళందరూ ఇక్కడే నిలబడున్నాడు అని కూడా అన్నాడు కదా ఎవళ్ళు వాళ్ళందరూ అంటే ఆచార్యాహ ఆచార్యులు అంటే భీష్మాచార్యులు మొదలైన వాళ్ళు పితరహ తండ్రులు తండ్రులు అంటే నిన్న మీకు మనం చేశాను కదా చాలా మంది ఉంటారు తండ్రులు అంటే కన్న తండ్రి కాకుండా మిగతా వాళ్ళు కూడా తండ్రి వారు పుత్రాహ కొడుకులు కొడుకుతో సమానమైన వాళ్ళు తథైవచ అదేవిధంగా తండ్రి వైపు తండ్రి తండ్రి అంటే తల్లి తండ్రి అలాగే మాతులాహ మేనమామలు తల్లి యొక్క సోదరులకు మాతుల అని పేరు శ్వెశురాహ మామలు భార్య యొక్క తండ్రికి శ్వెశురా అని పేరు సో మామవారు వాళ్ళు పౌత్రాహ మనవళ్ళు పుత్రుని యొక్క పుత్రుడు పౌత్రాహ మనవళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ శ్యాలాహ భావమరదులు భార్య యొక్క సోదరుడు శ్యాలహ అనబడతాడు సంబంధినూ సంబంధిన అనేక రకాల బంధువులు బంధుత్వాలు అంటే ఇవ్వే ఇంకా ఇవ్వేవో ఉంటాయి అన్ని రకాల బంధువులు ఉన్నారు వీళ్ళందరూ క్షేమం కోసమే మాకు రాజ్యం కావాలి కానీ ఆ రాజ్యాన్ని సంపాదించే ప్రయత్నంలో వీళ్లందరికీ ముప్పు వచ్చి పక్షంలో ఆ రాజ్యం వల్ల ఉపయోగం కాబట్టి మేము ఈ